కీర్తన నాలుగు ఎక్కడ చూచిన వీరే ఇంటింటి ముంగిటను పెక్కుచేతలు చేసేరు పిలువరే బాలుల పిన్నవాడు కృష్ణుడు పెద్దవాడు రాముడు వన్న ఇద్దరమల వలెనున్నారు వెన్నలు దొంగిలుదురు వీడు వాడునొక్కటే పన్నుగడై వచ్చినారు పట్టరే ఈ బాలులా నల్లని వాడు కృష్ణుడు తెల్లని రాముడు అల్లది ఓ ఉన్నారు వెల్ల వెల్లవిరై తిరిగేరు వేరులేదిద్దరికి నీ వెల్లవిరై తిరిగేరు వేరులేదిద్దరికి పెళ్ళు గోద వద్ద పెట్టరే ఈ బాలులా ట్రోల చిక్కెనొకడు ట్రోకలి పట్టెనొకడు పోలిక సరి బేసికి పొంచి ఉన్నారు మేలిమి శ్రీ వెంకటాద్రి చిరితనే తానై ఆలించినెవ్వరి ఏమి అనకురే బాలులా